హరిహరి నీ మాయాజగమిది అండనే చూచుచు నవ్వుచును అరసి ఎందులో నిను భావించేటి ఆత్మభావమిది ఎన్నడుకో సకలోద్యోగంబులు మాని సకలోపాయంబులు విడిచి సకలేంద్రియముల జాలటు మాని సకల విషయముల రహితుడై సకలము తనవలె భావించి సర్వాంతరాత్మవుని తెలసి అకలంకంబున నుండెడి భావంపది ఈకయెన్నడొకో ఘనమగు కోర్కుల చాలించి ఘన నివారించి ఘన కాముకత్వముల నటుతనసి ఘనమగున ఆశల తొలగించి ఘనము కొంచెముల నినుదలచి ఘనాఘనుడవుని వనుచు అనుమానముల సుఖీంచేదది ఈక ఎన్నడొకో పరతింతలలో తడబడక పరమార్గంబుల కగపడక పరహింసలకును ఎన్నడు జొరక పరదూషణలకు నెడగిలిసి పరదేవుడ వేంకట భూధరపతి నీకే శరణనచూ అరమరపులనే జొప్పితి తనిసేదది ఇక ఎన్నడొకో